గొల్లపిల్ల వెళ్ళుతుంది చల్లల్లమూకోను అల్లగోడు నల్లనోడు అడ్డముచ్చినాడు అమ్మతోనూ చెప్తా చూడు అన్నది గొల్లపిల్ల అమ్మతోనూ చెప్తే భయమా అన్నాడల్లరివాడు నాన్నతోనూ చెప్తా చూసుకో అన్నది గొల్లపిల్ల నాన్నతోనూ చెప్తే నాకేం అన్నాడల్లరివాడు అయితే పట్టు అంటూ చెంపకు అంటించింది పిల్ల దెబ్బకు తడిచి తిరిగి చూడక దౌడు తీసను